తిరుమల లీలామతం అధ్యాయం వరాహదేవుడు భవిష్యోత్తర చెప్పిన చోళరాజు కథ విన్నాం వల్మీకంలో ఉన్న స్వామికి గోపాలకుని ద్వారా తలపై దెబ్బ తగలటం చోళరాజుకు శాపం ఇవ్వడం జరిగింది అలా వల్మీకంలో ఉంటున్న శ్రీనివాసుడు ఒకనాడు పుట్ట నుండి బయటకు వచ్చి విహారంగా సంచరిస్తుంటే దూరంగా వరాహస్వామి తన పరివారంతో రావడం గమనించి భయపడినట్లు గబగబ మళ్లీ వల్మీకంలోకి వెళ్ళాడు వరాహస్వామి శ్రీమన్నారాయణుడే రెండు అవతారాల్లో అక్కడ వెంకటాచలంలో ఉన్నాడు వరాహస్వామి సముద్రంలో దైత్యుని నుండి భూమిని రక్షించి తర్వాత ఈ పర్వతంపై నివాసం ఏర్పరచుకుని ఉండగా ఆ పర్వతానికి వరాహచలం అని నామం వచ్చింది సమీక ధాన్యం పంటల్ని పరివారం ద్వారా పండిస్తూ వాసం చేస్తున్న వరాహుడు ఈ సమీక ధాన్యాన్ని అపగ్రహించడానికి వచ్చిన దైత్యులను సంహరించి పరివారంతో తిరిగి వస్తున్నాడు శ్రీనివాసుడు వల్మీకంలోకి పోవటం చూసిన వరాహుడు పుట్టలోంచి బయటకు రమ్మని శ్రీనివాసుని గెలుస్తాడు శ్రీనివాసుడు బయటకు వచ్చి వరాహస్వామిని కలుస్తాడు ఆ రెండు భగవద్ సమాగమం మహావిశేషం దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారు వేరే వేరే వ్యక్తులు కలవటం విశేషం కాదు ఒకే వ్యక్తి రెండు రూపాల్లో ఉండి ఒకే ప్రదేశంలో కలవటం ప్రశ్నోత్తరాలకు సంభాషించుకోవటం మహావిశేషం శ్రీనివాసుడు సౌందర్య రాశి అని వరాహ రూపి పరమాత్మకు సౌందర్య లావణ్యాలు లేవని అనుకోవడం పొరపాటు పురాణం చెప్తోంది భగవంతుడు మత్స్య కోర్మ వరాహ సింహ వామన ఏ రూపంలో ఉన్నా ఆనంద సౌందర్య రూపమే మానవ రూపంలో శ్రీనివాసుడు ఎంత అందంగా ఉన్నాడో వరాహ రూపంలో వరాహస్వామి అంతే అందంగా ఉన్నాడని పురాణం చెప్తోంది ఆయన మన్మథ మన్మధుడు వరాహ దేవుని శ్రీనివాసుడు అడుగుతాడు నీ వరాహ పర్వతంలో నాకు కొంత స్థలం నివాసానికి కావాలి అని కలికాలంలో జరగబోయే పద్ధతులు చూపించడానికి అన్నట్లుంది కదా అడగకుండానే ఎన్ని రోజులు బట్టి వరాహ క్షేత్రంలో పుట్టలు అక్రమంగా ఉంటున్నాడు కదా ఈవేళ వరాహస్వామి కనపడ్డాడు కాబట్టి స్థలం కావాలని అడుగుతాడా ఈ రోజుల్లో ప్రభుత్వ స్థలాలకు పట్టిన గతే అది ముందు అక్రమంగా ఆక్రమణ చేయడం తర్వాత దాన్ని సక్రమం చేయమని రకరకాల ఒత్తిడిలు ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా అక్రమం సక్రమం చేసే పథకాలు ప్రవేశపెట్టడం దారి చూపింది శ్రీనివాసుడే కదా వరాహస్వామి ఊరికే స్థలం ఇవ్వడానికి వీలు లేదు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని శ్రీనివాసు చెప్తాడు శ్రీనివాసుడు ఇవ్వడానికి నా దగ్గర కానీ ముందు ముందు కోట్లాది భక్తులు నా దర్శనానికి వస్తారు వారు కొండకు వచ్చినప్పుడు ప్రథమ దర్శనం నీది తర్వాత దర్శనమే నాది ముందు అభిషేకం నీకు ఆ తర్వాతే నాకు నైవేద్యం కూడా ముందు నీకు తర్వాతే నాకు అంటాడు శ్రీనివాసుడు సరేనని వరాహస్వామి కొంత స్థలం శ్రీనివాసుడికి ఇస్తాడు వీరిద్దరి సంభాషణ మనకు కనివి కలిగించడానికని తెలుసుకోవాలి వరాహుడు శ్రీనివాసుడు ఇద్దరు ఒకటే వేరు వేరు కాదు శ్రీమన్నారాయణని రెండు రూపాలు మనం ఈ భూమి నాది నేను స్వయంగా నా డబ్బుతో కొన్నదనో పిత్రార్జితమనో ఈ ఇల్లు నాది నేను కట్టినది అనే భ్రమలో ఉంటాం కానీ ఈ భూమి అంతా భగవంతునిది వరాహస్వామిది అని ఆలోచించం ఈ భూమండలాన్ని సముద్రము నుండి రాక్షసుల నుండి రక్షించి ఉద్ధారం చేసి మన నివాసానికి సానుకూలం చేసిన వాడే వరాహస్వామి ఆ పరమాత్మ ఇచ్చిన భూమి మీద మనం ఉన్నామన్న స్మరణ ఉంటే చాలు శ్రీనివాసుడు కూడా వరాహస్వామికి ధనమేమీ ఇవ్వలేదు ముందు అభిషేకం ముందు పూజ నైవేద్యం వరాహస్వామికి తర్వాత తన మన విషయంలోనూ అంతే ఇది భగవంతునిది మనకు అనుభవించడానికి అవకాశం ఇచ్చాడని స్మరణ చేసి ఆ అనుసంధానంతో జీవించాలి ఉదయం స్నానం చేసేటప్పుడు ముందు మృతికా స్నానం చేయాలని అలా చేసేటప్పుడు వరాహదేవుని స్మరణ చేయాలని శాస్త్రం ఆహార పదార్థాలు స్వామికి ముందు నివేదన చేసి ఆ తర్వాత ఆ నైవేద్యం గురించాలి ముందు నైవేద్యం నీకు అంటే అదే నైవేద్యం చేస్తే సారాన్ని తీసుకుని ఆహారంలోకి దోష పరిహారం చేస్తాడు స్వామి స్థలం ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్న వరాహ అడుగుతాడు నీతో పాటు ఎవరెవరు ఉన్నారు అని నాకెవరూ లేరు అంటాడు శ్రీనివాసుడు అయితే నీకు పరిచర్యలు చేయడానికి వంట చేసి భోజనం పెట్టడానికి ఉకుళ్ళ అనే దాసిని ఇస్తాను అని ఉకుళ్ళను శ్రీనివాసులతో పంపుతాడు పురాణంలో ఒకకుళ్ళకు పూర్తి పేరు ఒకళ్ళ మాలిక భగవంతునికి ఎల్లప్పుడూ సేవ చేసే భాగ్యం కావాలని పుష్కరిణిలో విశేష సన్నిధానంగా ఉన్న సరస్వతితో కలిసి తపస్సు చేసిన మహా సాక్వికురాలు సౌన కాదులు సూతిని అడుగుతారు ఈ ఒకళ్ళ ఎవరు ఆమె ఏమిటి అని దానికి సూతుని సమాధానం ఈమె సాక్షాత్తు యశోద